రాజమణా బ్రహ్మణస్పద ఆనున్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురుపరంపరాక్షాభయా దీని ప్రవృత్తి అంటే దీని మూమెంట్ ఆ అధికరణం మూవ్ అయ్యే పద్ధతి ఎలాగంటే జగత్తుని ఈశ్వరుడు సృష్టించాడు దీన్ని సృష్టి దృష్టివాదము అంటారు దృష్టి సృష్టివాదం తర్వాత వస్తుంది ముందు ప్రారంభంలో సృష్టి దృష్టివాదం ఈ జగత్తుంది దీన్ని దేవుడు సృష్టించినాడు సృష్టించాడు అనగానే సృష్టించిన వాడు ఆయన నిమిత్త కారణమని ఆ మాత్రం తెలివితే అక్కర్లేదు దానికోసం తెలుస్తుంది అయితే దాన్ని ఉపయోగించిన మెటీరియల్ అని ప్రశ్న వేస్తారు ప్రశ్న వేస్తే నీకు నాకు మెటీరియల్ కావాలి దేవుడికి మెటీరియల్ అక్కర్లేదు అని సమాధానం చెప్తారు పౌరాణికులు అలా చెప్తారు దాన్ని ఫిలాసఫర్స్ ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఫిలాసఫర్స్ ఒక రూల్ ఉంది నేచర్స్ లాస్ ఎవళ్ళు సృష్టించారు దేవుడే సృష్టించారు కాబట్టి దేవుడు ఆ లా రూపంలో ఉంటాడు మహారాజు ఇప్పుడు మహారాజు ఉంటాడు మహారాజు లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అస్తమాను మీ దగ్గరకు వచ్చి బెత్తం పుట్టుకుని బెదిరిస్తూ ఉంటాడా లా ఉంటుంది ట్యాక్స్ కట్టవాలను అని లా ఇట్ వాస్ ప్రొమల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు బిగిన్ విత్ ఆ ట్యాక్స్ ప్రెసిడెంట్ పేరుతోటి ప్రొమల్ డిక్లేర్ అన్ని డిగ్రీలు అలాగే సో ప్రెసిడెంట్ ఆజ్ఞ అది మీరు ఎంత ట్యాక్స్ కట్టవలేను ముప్పై శాతం ట్యాక్స్ మీరు కట్టవలేను లేదా ఇరవై శాతం కట్టవలేను అని ఉంటుంది దాంట్లో బేరవాడీవే ఉండడం అది ప్రెసిడెంట్ యొక్క ఆజ్ఞా తర్వాత ప్రతిసారి ప్రెసిడెంట్ మీ దగ్గరికి వచ్చి కట్రా కట్రా అని కడితే మీరు ధర్మాన్ని చేసినట్టు కట్టకపోతే శిక్షార్హులు అవుతారు అలాగే ఉంటుంది సపోజ్ ప్రెసిడెంట్ వచ్చి మీరు అందరూ కట్టండి కానీ మా బావంబరత కట్టక్కర్లేదన్నాడు అనుకోండి అది ఎలా ఉంటుంది అది అంటే ప్రెసిడెంట్ ఈజ్ వైలేటింగ్ హిజ్ ఓన్ లా విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ తప్ప ఇట్ అమౌంట్స్ టు కరప్షన్ కాబట్టి భగవంతుని ఎందు అలాంటి కరప్షన్ ఉండదు డేర్ ఫోర్ రూపంగా ఉంటాడు నేచర్స్ లాస్ రూపంగా ఉంటాడు ఉదాహరణకి గ్రావిటేషన్ రూపంగా ఉంటాడు దేవుడు గ్రావిటేషన్ లా రూపంగా ఉంటాడు కాలిఫోర్నియాలో ఓ ప్లేస్ ఉంది యాంటీ గ్రావిటీ ది ప్యారాడాక్స్ ఆఫ్ యాంటీ గ్రావిటీ అని పేరు ఆ ప్లేస్ పేరు సంథింగ్ సిమిలర్ టు దాట్ మామూలుగా వెళ్తుంటే కూడా యాంటీ గ్రావిటీ ప్యారాడాక్స్ లేకపోతే మీద కిల్ అక్కడ ఉంటుంది ఏది రోడ్డు మీద కనపడుతుంది మీరు అక్కడ ఎగ్జిట్ తీసుకుంటే వాడు మళ్ళీ బోర్డు పెడతాడు ఇటు వెళ్తే వస్తుంది అక్కడికి వెళ్తే ఒక కొండ ఎక్కాలి ఏం యాంటీ గ్రావిటీ కొన్ని రోడ్డు మీద నిలబడి యాంటీ గ్రావిటీ చూపించచ్చు కదా లేదా రోడ్డు మీద అంటే కొన్ని ప్లేన్లో చూపించే చూపించాడు ప్లేన్లో గ్రావిటీయే ఉంటుంది యాంటీ గ్రావిటీ ఏ ఉంటుంది ఆ కొండ ఇలా స్లోపుగా ఉంటుంది దాని మీద ఎక్కుతూ ఉంటారు మామూలుగా నేల మీద నడిచేప్పుడు ఎలా నడుస్తారు ఇలా ఇలా నడుస్తారు స్లోప్ ఎక్కేప్పుడు ఎలా ఇస్తారు ఇలా ఎక్కుతారు ఇలా ఉంటే నిటారుగా ఉన్నట్టు లెక్క కదా వాడు ఇలా అందరూ ఇలా ఉంటారు కానీ వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు నిటారుగా ఉన్నట్టు అనుకుంటారు వాడు ఫోటో ఒకటి తీస్తారు ఇలా ఉండగా ఫోటో తీస్తారు తీసి అందరూ నిటారుగా ఉంటారు చూసారా మీరు వంగి ఉన్నప్పుడు నిటారుగా ఉన్నారు నిటారుగా ఉన్నప్పుడు వంగి ఉన్నారు అని ఇలా ఈరోజు చెప్తారు ఇలాంటివి నేను చిన్నది చెప్పాను వాడు ఇంకా దీని మీద ఈ మేడ్ సీట్ ఈవెన్ మోర్ కాంప్లెక్స్ ఎంత కాంప్లెక్స్ చేసి పెడతాడంటే ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ని పట్టుకెళ్ళి అక్కడ కూర్చొని ఆ గీతలో బొమ్మలోకి తీసుకుని అన్నీ ఎగ్జామిన్ చేసి మీరు దాన్ని వర్కౌట్ చేసుకోవాలి లేకపోతే ఇది యాంటీ గ్రావిటీ లాగా ఉంటుంది తక్కువ బరువు ఉన్నవాడు ఎక్కువ బరువు తూగుతాడు ఎక్కువ బరువు ఉన్నవాడు తక్కువ He tries to tell you that these are all violations of the law of gravitation, but they are not the violation of the law of gravitation. Vimana yagirte, the law of gravitation violates just only. No, it is not. Look at that, law of gravitation is law of Ishwara. And it violates you. An avali chandirudhme is required. Akira illa illa yagirta nishta. And you can... Law of gravitation operates on the moon also. Mars will come in a particular way. The robot will come in a particular way. It runs in a proper way. Because Mars also, law of gravitation operates in a particular way. Surgeon will flare, sun flare flare. Allah flare will take a turn and falls back into the sun. ఎందుకంటే లా ఆఫ్ గ్రావిటేషన్ పుల్ సిట్ బ్యాక్ ఆ ఫ్లేర్ను కనుక సన్ పుల్ బ్యాక్ చేయకపోతే ఈ మండలంలోకి వచ్చిందంటే గ్రహమండలంలోకి ప్రవేశిస్తే గ్రహమండలం మఠా షైపు అవుతుంది మెదల్లో పూడిదై కూర్చుంది ఆ ఫ్లేర్ ఫ్లేర్ టూ కిలోమీటర్స్ ఎత్తు ఉంటుంది ఆ మంట అలా వచ్చినప్పుడు టూ హండ్రెడో కిలోమీటర్స్ ఎత్తు ఉండి మళ్ళీ అలాగ పెరాబలిక్ షేప్గా తిరిగి మళ్ళీ సూర్యుల్లో పడిపోతుంది లా ఆఫ్ గ్రావిటేషన్ భూమి సూర్యుడికిట్లు తిరుగుతోందంటే లా ఆఫ్ గ్రావిటేషన్ ఇట్ ఈజ్ నాట్ వైలేటెడ్ ఎవరివేర్ దట్ ఈస్ ద రూల్ కాబట్టి పౌరాణికులు దేవుడికి మెటీరియల్ అక్కర్లేదంటే కుదరదు కుమ్మరివాడికి కావాలా అక్కర్లేదా కావాలి అంటే దేవుడికి కూడా మెటీరియల్ కావాలి ఈ దృష్టికోవడం బాగుంది కదండి అంచేతనే విధాతు ఘటానం నిర్మాతు త్రిభువన విధాతు కలహ అంటే ఒక శ్లోకం ఉంటుంది ఘటములు నిర్మించేవాడికి బ్రహ్మదేవుడికి పోటీ వచ్చింది ఎందుకంటే లేని ఘటాలని నేను నిర్మిస్తున్నాను లేని జగత్తును నువ్వు నిర్మించినట్టుగానే లేని ఘటాలని నేను నిర్మిస్తున్నాను అని పోటీ వచ్చింది పోటీ వస్తే ఆ దేవుడే నెగ్గాడు ఆ ఎందుకంటే ఘటకర్తకి మట్టి ఉంటే కానీ నిర్మించలేడు స్వతంత్రంగా నిర్మించలేడు దేవుడు మటుకు ఏ మట్టి లేకుండా నిర్పిస్తాడు అంటే ఉపాదాన కారణం కూడా ఆయనే అని చెప్పాలి తప్ప ఉపాదానం దేవుడికి అనే మాట ఒప్పరు దేవుడికి కూడా ఉపాదానం కావాలి ఆ ఉపాదానం ఏమిటి అని చెప్పారు తార్కికుడు వాళ్ళని మెచ్చుకోవాలి పరమాణువులు అనే మాట వాళ్ళు అన్నారు దాల్టానికి ముందే అన్నారు అనే అని ఊరుకోకుండా దాన్ని కూడా చాలా వ్యవస్థితంగా చెప్పారు పరమాణువులు నాలుగు రకములు అని చెప్పారు ఆకాశానికి పరమాణువుని అంగీకరించలేదు ఆకాశం నిత్యం దానికి ఇంకా పరమాణువులు లేదు మిగతావాడికి పరమాణువులు ఈ పరమాణువులు కలిసి విధానం కూడా వాళ్ళు చక్కగా స్ట్రక్చర్స్ అన్నీ రాసిపెట్టుకున్నారు ఇట్స్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ ఆ రోజుల్లో కిస్తికి పూర్వమే వాళ్ళు అలాంటి ఎఫర్ట్ చేశారు ప్రశంసించదగ్గ విషయం వాళ్ళు అనొచ్చు కదా దేవుడికి మహిముందేనా అనొచ్చు కదా అనలేదు ఎందుకంటే అది అంగీకారం కాదు కాబట్టి మెటీరియల్ యూ హ్యాడ్ టు అకౌంట్ ఫర్ ద మెటీరియల్ అంటే పరమాణువులు మెటీరియల్ అని ప్రధానము మెటీరియల్ దేవుడు అక్కర్లేదని ఇంకొకడు అన్నాడు మెటీరియల్ ఉంటుంది కానీ ఇంకా మళ్ళీ దేవుడు ఎందుకన్నాడు ప్రధానము కదలేవా మెటీరియల్ తనంత తాను జగత్తే ఎలా అవుతుంది దేవుడు కూడా ఉన్నాడు అని పతంజలి జస్ట్ లిట్స్ లెడిషన్ సేశ్వర సాహిత్యము ఈ రకంగా అందరూ చెప్తూ వచ్చారు అయితే వేదాంతులు ఏమన్నారంటే ఆయనే మెటీరియల్ డైరెక్ట్గా ఆయనే ఈశ్వరుడే నిమిత్తము ఈశ్వరుడే ఉపాదానము అని ఉభయ రెండు ఆయనే అని ఉపనిషత్తులు సాక్షాత్తుగా సాక్షాత్తుగా అంటే మీరేమి మళ్ళీ ఇంటర్పడేట్ అవి చేయనక్కర్లేకుండా డైరెక్ట్లీ ఇన్ సో మెనీ వర్డ్స్ ఉపనిషత్తులు చెప్తున్నాయి సాక్షాత్ోభయా ప్రకృతిత్వ అయమభ్యుచ్చయ పరమాత్మయే ప్రకృతి ప్రకృతి అంటే ఉపాదానం పరమాత్మయే ప్రకృతి ఉన్నాడు అని చెప్పుటకు ఇది ఇంకొక హేతువు అభ్యుచ్చయ అంటే చాలా పవర్ఫుల్ హేతువు మరొకటి వస్తోంది ఏమిటది ఇతశ్చ ప్రకృతి బ్రహ్మా అలా ఎందుకు రాస్తారంటే అక్కడ పంచమే ఉంది సూత్రంలో అభయాం నానాత్ అని పంచమే విభక్తి అంటే అర్థం ఈ హేతువు కారణంగా అని పంచమిక హేతువు దేనికోసం హేతు అని అందుకోసం భాష్యకారులు అలా రాసుకున్నారు పరమాత్మ బ్రహ్మ జగత్తునకు నిమిత్తము మాత్రమే దాకా ప్రకృతి కూడా ప్రకృతి ఎందువల్ల ఇత ఇత సో అంటే ఉపాదానము ఉపాదానము కూడా పరం అని చెప్పుటకు ఇదిగో ఇంకొక హేతువు గలదు అదేమంటే యత్నం సాక్షాత్ బ్రహ్మైవ కారణముపాదాయ భవ ప్రళయ ఆమ్నాయే కారణమేమిటండి ఉపాదానము కూడా పరబ్రహ్మయే అని మీరు నిశ్చయించడానికి హేతువు ఏమి అంటే సాక్షాత్తుగా బ్రహ్మయే ఈ జగత్తునకు కారణము అని ప్రతిపాదించి బ్రహ్మ జగత్తునకు కారణము అని ప్రతిపాదించారు వేదంలో ఆమ్నాయటే ప్రతిపాదించగానే నిమిత్త కారణము ఉపాదాన కారణము అని తేడా గుర్తించకుండా సామాన్యంగా చెప్పుకుంటే ఇదా అదా అని శంకకు అవకాశం ఉంటుంది కానీ అలాంటి శంకకు తావులేని విధంగా రెండు కార రెండు రకముల కారణము పరబ్రహ్మయే పరబ్రహ్మయే నిమిత్తము పరబ్రహ్మయే నిమిత్త ఉపాదానము అని శృతి స్పష్టంగా చెప్తోంది ఎలాగా సర్వాణి హవా ఇమాని భూతాని ఆకాశాదే సముత్పద ఆకాశము అంటే స్పేస్ అని కాదర్థం బ్రహ్మానర్థం ఎందుకంటే ఆ కాశీ అన్నట్టుగా ఆపెడితే ఆకాశం ఆ పెట్టకపోతే కాశీ కాశతే ఇది కాశీ కాశ్యాం హి కాశతే కాశీ అని కాశీ పంచకం కాశీయందు కాశీ కాశిస్తోంది కాశిస్తోంది అంటే ప్రా పెట్టుకోవడమేనండి ప్రా పెట్టుకోవడం మీ పూజ ప్రకాశిస్తోంది కాశ్యుధాతువు ప్రా ఉపసర్గ అలాగే సో అలాగే కాశ్యుకే ఆ పెట్టం ప్రా అంటే గొప్పగా గొప్పగా వెలిగిపోతుంది ప్రకాశిస్తోంది అంటే గొప్పగా వెలిగిపోతుంది ఆకాశము అంటే అంతటా వెలుగుతోంది అంటే అంతటా సమంత అంతటా ఉడికే ఇక్కడ మాత్రమే ప్రకాశించి అక్కడ ప్రకాశించకపోవడము అనేది లేదా అంతటా వెలిగిపోతుంది ఈ సృష్టి అంతటా కూడా అందుకోసం పరమాత్మకే ఆకాశము అనిపేరు ఆకాశస్థల్లింగా మనం చదివాం దానికి విషయవాక్యం ఇదే ఇది చాంద్రోగ్యం వస్తుంది ఎనిమిదో అధ్యాయంలో ఆ ఆకాశ శబ్దానికి అర్థం పరబ్రహ్మయా లేకపోతే భూతాకాశమా భూతాకాశం అంటే మన చుట్టూ ఉన్నా అంటే పూర్వపక్షం భూతాకాశము ఎందువల్ల ఎవరినైనా అడుగుతున్నావు వెళ్ళి ఎవరంటే ఆకాశం అంటే ఏమిటండి నేను అడుగు ఏం చెప్తారు ఎటండి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నారు మీకు ఆరోగ్యంగా ఉందా మధ్యన ఏమైనా కొంచెం తేడా చేసిందా ఎందుకంటే ఆకాశము అంటే మన చుట్టూ ఉండే ఆకాశమే కదా అని చెప్తారు ప్రసిద్ధి ప్రసిద్ధిని బట్టి ఆకాశం ఉంటే భూతాకాశమే ఈ పూర్వపక్షం సిద్ధాంతం ఏంటంటే భూతాకాశం ఎలా అవుతుందా దేని నుంచి ఈ ముల్లోకములు పుట్టాయో దేని ఎందు ఈ నిలిచి ఉన్నాయో దేని ఎందు ఈ ముల్లోకములు అన్నప్పుడు ఈ ఆకాశము భూతాకాశము ముల్లోకాల్లో ఉండది ముల్లోకాలలో అంతర్గతమై ఉండగా దాంట్లో నుంచి మీ ముల్లోకాలు పుట్టేయనా అది అది కూడా కార్యమే కార్యం కంటే విలక్షణంగా ఉంటుంది కదా కారణము అది ఆకాశము అన్నప్పుడు ఇప్పుడు ఇంకా ఆకాశము భూతాకాశము కాదు అని స్పష్టమైపోయింది ఇంకా ఆ పేచీ పెట్టద్దు ఇంకా అది భూతాకాశం కాదు ఎందుకంటే భూతాకాశం కార్యంలో భా అంతర్గతము మనం కారణం గురించి మాట్లాడుతున్నాము అయితే ఏమై ఉంటుంది ఎందుకంటే ఆకాశశబ్దం చేత నిర్దేశించబడుతో భూతాకాశము కానిది ఉంటుంది అదే పరబ్రహ్మ ఎందుకంటే ఆకాశము అనే పదము దానికే ఉపయోగిస్తారు అది నిర్గుణము ఆకాశానికి గుణాలు ఉండవు శబ్ద గుణకం ఆకాశం శబ్దం అనే గుణం ఉన్నది ఐదు గుణాలు లేవు ఒక్కటే ఉన్నది మీరు ఆకాశం తప్ప మిగతా ఏది పట్టుకున్నా నాలుగు గుణాలు మూడు గుణాలు రెండు గుణాలు ఉంటాయి ఒకే గుణము ఆకాశం అత్యంత సూక్ష్మమైనది ఇంతకంటే సూక్ష్మమైనది మరి లేదు కాబట్టి దేవుణ్ణి చెప్పడానికి ఉపయోగించేది ఆకాశము ఉపనిషత్తులు కదా ఉపనిషత్తులు నిరాకారంగా ఉండే తత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి తత్వము అంటే నిరాకారమే ఆకార నిరాకరణం చేస్తే కానీ మీరు తత్వాన్ని బంగారము అన్నారంటే ఇంకా ఆభరణములు షేపులు అన్నీ పక్కకుపోయాయని అర్థం కాబట్టి అనారోపిత తత్వం కనుక ఆకాశము అన్నారంటే ఆకారాలన్నింటినీ తిరస్కరించాలి కాబట్టి ఆది తత్వము భూతాకాశము కాకపోతే పరబ్రహ్మయే అదే దాని వ్యవస్థ చేతనే చిత్తుని చిదాకాశము అంటారు సత్తుని అలాగపోయినా చిత్తునైతే చిదాకాశము అని అంటారు పరమాత్మకు సాక్షాత్తుగా ఆకాశ శబ్దంతో కాబట్టి ఆకాశము నుండియే ఇవి సకల భూతములు అంటే ప్రాణము గలవి ప్రాణములైన పృథివీ అప్పు మొదలైనవి ఆకాశం ప్రతి అస్తంయంతి అది ముఖ్యమైన మాట ఆకాశం నుంచి పుడుతున్నాయి అన్నప్పుడు ఆ పర ఆకాశ శబ్దానికి పరమా పరబ్రహ్మ అర్థం పరబ్రహ్మ నుంచి పుడుతున్నాయి అంటే పరబ్రహ్మ కారణము నిమిత్త కారణమా ఉపాదాన కారణమా ఏమో ఆ వాక్యంలో తేలలేదు ఇది అవ్వచ్చు అది ఇవ్వచ్చు న్యూ నెవర్ నో సో కుండకు హేతువు అనగానే కుమ్మరవాడా మట్టా అనే డౌట్ వచ్చింది ఓకే జస్ట్ వెయిట్ ఆ పాయింట్లో అల్లాగా రెండు మనకు ముందుకు వచ్చాయి ఏదో సెటిల్ కాలేదు గోతుంది నెక్స్ట్ వాక్య ఇప్పుడు కుండ పగిలిపోతే కుమ్మరవాడి ముఖానికి వెళ్ళి అతుక్కుంటా వెళ్ళి కుమ్మరవాడి ముఖానికి అతుక్కుంటాయా అతుక్కోవు ఎందుకని ఆయన నిమిత్త కారణమే కానీ ఉపాదాన కారణము కాదు గొంతు కానీ ఇక్కడ ఈ ముల్లోకాలు ఇవి ప్రళయమైపోయి మళ్ళీ ఆ పరమాత్మలో కలిసిపోతున్నాయి అంటే అర్థం మీకు ఏం తెలిసిందాన్ని బట్టి ఆయనయే ఉపాదానము కూడా అని స్పష్టంగా ఆయన నుండి పుడుతున్నాయి అని ఇప్పుడు నిమిత్తం చేయండి ఆయన ఏదే వెళ్ళి విలీనమవుతున్నాయి అని చెప్పడం చేత ఆయనయే ఉపాదానము అంటే సాక్షాత్తుగా ఇన్ సో మెనీ వర్డ్స్ శృతి చెప్పి ఉన్నది ఎద్ది ఎస్మాత్ ప్రభమతి ఎస్మూచ ప్రళీయతే తస్య ఉపాదానం ప్రసిద్ధం రూలు లా వేదాంత లాస్ ఇలాగే ఉంటాయి ఆ లాస్లో అంతా యంతం తచ్చబ్దం తప్పించే ఉంది లాస్ అంటే మీరు జనరల్గా ఉంటాయి కదా ఏది దేని నుండి పుట్టి దేనియందే ఎందే విలీనమవుతూ ఉంటుందో అది దానికి ఉపాదాన కారణమొకట ప్రసిద్ధమైన విషయం తెలిసిందండి మీకు దేంతో తెలియదే ఉందండి కొంతమంది అబ్బాయి మాకేం తెలియలేదండి ఏది ఏది అది అది అని ఇన్నిసార్లు అనేప్పటికీ ఆ ఏది గురించి చెప్తున్నారో మీరు ఈ అది గురించి చెప్తున్నారు అలాగేదో డౌట్లు ఒకటేమారు కాబట్టి చపాతికి చేశారనుకోండి చపాతి ముద్ద చేసి ఇలాగ స్ప్రెడ్ చేశారు స్ప్రెడ్ చేస్తే దాని షేప్ అడ్డదడ్డంగా వచ్చింది చపాతి కొంచెం షేప్లీగా ఉండాలి కదా అప్పుడు మళ్ళీ ఏం చేస్తారా మళ్ళీ ముద్ద చేసేసి ఆ ఒరిజినల్ ముద్దలో కలిపేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకుంటారు ఏమైంది ఇంతకుముందు చూసిన అడ్డదిడ్డ చపాతి ఏమైంది కలిసిపోయింది దాని నుంచే వచ్చింది దాంట్లోనే కలిసిపోయిందంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే చపాతీకి పిండి ముద్ద ఉపాదానము అని స్పష్టంగా తెలుసు అదేవిధంగా ఈ ఉల్లోకములకు ఈశ్వరుడే ఉపాదానము యథావ్రీహియవాదీనాం పృథివీ అది మరి నేను చపాతి పిండి చెప్పాను శంకరులు అలా చెప్పరుగా ఆయన ఆయన ఏమంటున్నారంటే మీరు ధాన్యం బియ్యం వ్రీహింటి బియ్యం ఎవలు అంటే ఇంకొక ధాన్య విశేషం ఏదో రాగియో జోన్నో ఏదో ఉంటుంది ఇలాంటి గోధుమలు ఇత్యాదులు మీరు వాడుకుంటున్నారు మనం ఏమనుకుంటామంటే మన మన అండర్స్టాండింగే తప్పు చూడండి ఆయన చాలా రొటీన్గా దృష్టాంతం అయితే ఇచ్చేశారు కానీ మనం ఎప్పుడైనా అనుకుంటామా ఈ బియ్యం ఇవి తింటున్నామంటే ఇదంతా కూడా మట్టి నుంచి వచ్చిందని అనుకోం అలా అనుకో అని కూడా అనుకోం మనం మనం ఏమనుకుంటామంటే ఎక్కడి నుంచో వచ్చిందనుకుంటాం మిల్లర్ నుంచి వచ్చిందనో లేకపోతే కంపెనీ ఏదో జంట మార్క్ కంపెనీ నుంచి వచ్చిందనో అలాగేదో అనుకుంటాం తప్ప అది మట్టి నుంచి వచ్చింది అని అనుకోం మట్టి నుంచి వచ్చింది అది మట్టి యొక్క వికారమే అంచేతనే మీరు పోయినంత బియ్యం తీసుకెళ్ళి మట్టిలో పోసేసి వచ్చి ఒక నెల రోజులు పోయిన తర్వాత చూస్తే అదంతా మట్టి మన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీంట్లో దిట్టలు మన టీవీలో అనేకసార్లు చూపించారు వాళ్ళకి ఏదో వాడి వాడికి ప్రొక్యూర్ చేసేప్పుడు లిమిట్ ఉంటుంది ఇంతవరకు ప్రొక్యూర్ చేయమని గవర్నమెంట్ డబ్బిస్తుంది వాడు ప్రొక్యూర్ చేసేసి గోడౌన్లో పడేస్తుంది వాడి గోడౌన్లో ఉండవు కొంతవరకే ఉంటాయి గోడౌన్ గోడౌన్లు ఎంతవరకు ఉంటాయో అంతవరకే ప్రొక్యూర్ చేసుకోవాలి మిగిలినంత ప్రొక్యూర్ చేయొద్దని ఆ మినిస్టర్కి జ్ఞానం ఉండదు వీడికి జ్ఞానం ఉండదు అందరూ కూడా దద్ద మనల్ని ఎద్రపోతూ ఉంటారు సో ప్రొక్యూర్ చేసేస్తాడు మీరు ప్రొక్యూర్ చేసేసి అప్పుడు వెతుకుతాడు గోడౌన్లో ఎక్కడని మేఘం బట్టి ఇంకా వర్షం పడి వెతకడం ప్రారంభిస్తారు కొంత గోడౌన్లో పెడతారు మిగిలిన గోడౌన్లు ఏవంటే ఈ ప్లాస్టిక్ అయితాలు సరే నల్లవి అవి కొనుక్కొస్తుంది అవి కొనుక్కొచ్చి పాడుపడిన ఎయిర్పోర్ట్ మూతబడిపోయిన ఎయిర్పోర్టు బేగంపేట ఎయిర్పోర్టు అలాంటివి ఏవో ఒకటి పట్టుకున్నాయి అక్కడ సిమెంట్ మీద ఈ బియ్యాన్ని బస్త్రాలు వేసి ఈ కాగితాలు కప్పేసి దానికి తాళ్ళు కట్టేసి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి పోనీ ఏదో అంత తాత్కాలికంగా ముందు దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దామని అదే ఉండదు అది అలాగే ఉంటాయి ఒకప్పుడు మీకు ఫ్యామిన్ ఉంటుంది కరువు ఉంటుంది బియ్యం ఉండవు కానీ అక్కడ అవి మాత్రం ముక్తిపోతాం అలాగే అవి ఇంకెందుకు పనికిరాని దాకా వెయిట్ చేస్తారు పనికిరావట్లేదు అని తెలిసిన వెంటనే ఓ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తారు ఇదంతా పాడైపోయింది దీన్ని ప్లీజ్ పెర్మిట్ టు డిస్పోజ్ ఇట్ మే బి డిస్పోజ్ ఆఫ్ అనే క్లర్క్ సీనియర్ క్లర్క్ సూపరింటెండెంట్ వీళ్ళందరూ సిగ్నేచర్స్ పెట్టి అప్పుడు డిస్పోజ్ ఆఫ్ చేసి వాడు వస్తారు అంటే ఏమైనా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ అంటే అంత మహాపాపం అదే కానీ దేశంలో ఫుడ్ని వేస్ట్ చేయడమే పాపం అందులో భేద దేశము జనులకి తిండి సమస్య ఉన్న దేశంలో అలాంటి పని ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వ అధికారులు చేస్తున్నారంటే వాళ్ళు జీతం తీసుకుని ఏ రకమైన కర్తవ్యతా దృష్టి లేకుండా చేస్తున్నారు స్పష్టమవుతోంది కదా మరి మహాపాపం కాదు ఎనీవే సో అప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు మట్టి నుంచి వచ్చిన బియ్యము మట్టిలో కలిసిపోయినాయి అని ప్రూవ్ చేశారు అలాగే ఈ ముల్లోకములు ఈశ్వరుల నుంచి వచ్చి మళ్ళీ ఈశ్వరులు కలిసిపోతాయి సాక్షాది చ ఉపాదానాంతరానుపాదానం దర్శయతి ఆకాశాదేతి ఇప్పుడు సూత్రంలో సాక్షాత్తర సాక్షాత్తుగా అంటే అర్థం ఏమిటండి సాక్షాత్తుగా అంటే అర్థం ఏమిటో చెప్తున్నావు కదండి ఒకే ఉపాదానము ఇప్పుడు ఈ ముల్లోకములు ఆ పరమాత్మ నుండి పుట్టుచున్నది అని అన్నప్పుడు ఆ పరమాత్మ నిమిత్తమా ఉపాదానమా బహుశా నిమిత్తమై ఉంటాడు అప్పుడు ఇంకో ఉపాదానం ఏదో ఉండుంటుంది ఆయనకి ఉపాదాన అంతర అంతర అంటే మరి ఒక మరి ఒక ఉండుంటుంది అని మీరు అనుకుంటారేమో అలా అనుకోద్దు ఆకాశాదేవ ఆ పరమాత్మ నుండియే అని ఏవకారం చే చెప్పడం ద్వారా ఇంకా వేరే ఉపాదానం అనేది లేకుండా సాక్షాత్తుగా పరమాత్మ నుండియే ఈ ముల్లోకములు పుట్టుతున్నవి అని నిరూపించటం కోసమని అక్కడ సూత్రంలో ఉండే సాక్షాత్తుకి మంత్రంలో ఆకాశాదేవా అని ఆ ఏవకారము ఆ సాక్షాత్తు దీనికి అదర్థం దానికి ఇది అర్థం నా ఉపాదా నపాదానాదన్యత్ర కార్య దృష్ట ఇది కూడా లాయే ఇది జనరల్ లా వేదాంతి క్లాస్ అంటారు వీటికి వివేకానంద స్వామి జనరలైజేషన్స్ అన్నాడు అని దాని చాలా బాగా రాశాడు ఆయన ఏమన్నాడంటే ఈ జగత్తు గురించి జనరలైజేషన్స్ హిందూ ఫిలాసఫీలో ఉన్నట్టుగా ఇంకా ప్రపంచంలో ఏ ఫిలాసఫీలోనూ లేవు అని ఒక మాట చాలా మంచి మాట అదే రామతీర్థేమన్నారంటే వేదాంతిక్ లాస్ అని ఇది ఒక లా అదో లా అదో లా అంటారు ఇది వెరీ ప్రిసైజ్ లాస్ మ్యాథమెటిక్స్ లాస్ ఎలా ఎక్సెప్షన్స్ ఓసారి పనికి ఇంకోసారి పనికి రాకపోవడం అలా ఉంటుంది అలాగంటిది ఉండనే ఉండదు వెరీ ప్రిసైజ్ మ్యాథమెటిక్స్లో అసలు అలా ఉండవు ప్రిసైజ్గా ఉంటాయి ఇవి కూడా అలాంటివే అని ఆ రకంగా అంటే ఇద్దరు మహాత్ములు ఒకే విషయాన్ని చెప్పారు ఆయన మ్యాథమెటీషియన్ కదా అందులోకి లా అంటాడు ఆ లా ఏమిటో చెప్తాడు ఈయన మ్యాథమెటీషియన్ కాదు ఈయన ఉపయోగించిన పదం ఏమిటి జనరలైజేషన్ అనే పదాన్ని ఒకటే అర్థం ఎవ్రీ జనరలైజ్ ఎవ్రీ లా ఈజ్ ఎ జనరలైజేషన్ లా అన్నది ఎలా వస్తుందంటే జనరలైజ్ చేస్తేనే లా వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనివే ఇంకో లా ఏమంటే ఏది కార్యమేదైనా కార్యము పుట్టేది పుట్టేది తప్పక గిట్టును గిట్టినప్పుడు తప్పనసరిగా ఉపాదానములో విలీనమగును ఇది లోకప్రసిద్ధమైన సత్యం అంచేతనే నేనేం చేస్తానంటే దీన్ని హైలైట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎవరైనా స్వర్గస్థులయ్యారనుకోండి దేహత్యాగం చేశారనుకోండి వారు ఎక్కడికి వెళ్ళారు పోయారు గిట్టినారు ఎవరు గిట్టుతారు పుట్టిన వాళ్ళే గిట్టుతారు కాబట్టి గిట్టినారు అని స్వీకరించటం ద్వారా వారు పుట్టినవారు స్పష్టమవుతోంది పుట్టినవారు అంటే కార్యము కార్యం ఎప్పుడూ ఉపాదానంలో కలుస్తుంది ఉపాదాన కారణంలో ఉపాదానము అంటే ఉపాదాన కారణము అని అర్థం కలుస్తుంది దే దిట్టిన దేహము ఎక్కడ కలుస్తుంది మట్టిలో కలిసింది దానికి అది ఉపాదానం బియ్యము ఇలాంటి వాటి ద్వారా పెరిగిన దేహము అది వెళ్ళి మట్టిలో ప్రాణము ఇది ఎక్కడ కలుస్తుంది ఉపాదానంలో కలుస్తుంది సకల జగత్తుకి ఉపాదానము హిరణ్య గర్భుడు ప్రాణస్వరూపుడు అది యూనివర్సల్ లైఫ్ కాస్మిక్ లైఫ్ అంటారు దాని నుంచి పుట్టాడు దాంట్లో కలిసిపోతాడు కిరణ్య గర్భుల్లో కలిసిపోతాడు తర్వాత పరబ్రహ్మ చైతన్యము చైతన్యాంశం తీసుకోండి మీరు దేహము ప్రాణము చైతన్యము చైతన్యాంశం తీసుకుంటే ఎక్కడ కలుస్తుంది పరబ్రహ్మ కలుస్తుంది అలా చూసుకోవాలి కానీ నరకానికి వెళ్ళిందా స్వర్గానికి వెళ్ళిందా ఏ ఊరు వెళ్ళింది ఇంకా ఇక్కడే ఉందా ఇంకా అక్కడికి వెళ్ళిందా ఇక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిందా లేకపోతే స్వర్గానికి వెళ్ళి అక్కడికి వెళ్ళిందా ఇదంతా కూడా పురాణం పురాణంలో ఉంది ఇదంతా ఇదంతా పురాణం నుంచి వచ్చింది మీకు ఉపనిషత్తులో ఇదే కాబట్టి పురాణ దృష్టి ఇప్పుడు చెప్పింది ఉపనిషత్ దృష్టి అయితే దాన్ని దార్శనిక దృష్టి అంట నేను దార్శనిక దృష్టిని అడాప్ట్ చేసుకుని పోతూ ఉంటాను పురాణ దృష్టి పాయింట్ అవుట్ చేస్తాము ఇది పురాణ దృష్టి అండి మీరు కావాలంటే తీసుకోండి దాన్ని కానీ ఎప్పుడు కూడా పురాణ దృష్టి ఇన్ఫీరియర్గా ఉంటుంది ఒక లెవెల్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు పురాణం చెప్తూ ఉంటారు అది సమాజానికి అవసరమా కదా అవసరమా సమాజానికి అన్నీ అవసరమే పురాణం చెప్పే ఆయన అవసరమే ఆయన దాన్ని చాలా ఛాదస్తంగా చెప్పేస్తూ ఉంటాడు అవసరమే ఆయనకి ఆడియన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అయితే ఆత్మవిచారము బ్రహ్మ సూత్రము ఇది అవసరమే ఇది అవసరమే దీనికి ఆడియన్స్ చాలా తక్కువ ఆడియన్స్ ఎక్కువ కావాలని ఇది పట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదు మీకు రాదు ఆడియన్స్ ఆడియన్స్ ఇప్పుడు మీకు ఆడియన్స్ జనం కస్టమర్స్ ఎక్కువ రావాలంటే కూరల మార్కెట్ పెట్టాలి రోడ్డు మీద పెట్టేయొచ్చు మీరు రోడ్డు పక్కన గోడ హోటల్ ఉంటుంది కొంచెం రోడ్డు మీదకి ప్రవేశం చేసి అలా పైనుంచి ఒక తెర తీసి చేసి రోడ్డు మీద పెట్టేయొచ్చు ఎక్కడైనా పెట్టరు సికింద్రాబాద్ సెంటర్లో పెట్టచ్చు కూరల మార్కెట్ చాలామంది జనం వస్తారు ఆయన ఉంటాడు పోలీసు ఆయన ఆయన కూడా వచ్చి కొనుక్కునిపోతాడు అంతేగాని అరే రోడ్డు మీద పెట్టేవారు అనుకుంటుంది తీరా అది ఆయనే చెప్పాడు ఆయన ఫ్రీగా తీసుకుంటాడు కాబట్టి అదే అదే మీరు బంగారం షాప్ పెట్టారనుకోండి అది ఎక్కడో తోటే పెట్టాలి జ్యువెలరీ షాప్స్ డిస్టిక్ ఒకటి అక్కడ పెట్టాలి బిజినెస్ డిస్టిక్ట్లో పెట్టాలి ఏమండి తర్వాత దానికి షాపు వాళ్ళు తెరిచి కూర్చుంటారు పొద్దున్న అదే పదిన్నరకి తెరుస్తారు రాత్రి పది దాకా ఉంటారు ఎందుకు తెరుస్తున్నట్టు వీడు అనిపిస్తుంది మీరు అలా అటు ఇటోసారి అటోసారి అల్లా నాలుగు ఏదైనా పని ఉండి వీడు ఎందుకు పెట్టుకున్నట్టు ఈ షాపు ఎవరికైనా ఇంకో దానికి దేనికైనా అద్దెకిస్తే అద్దె డబ్బులైనా వస్తాయి ఇలా తెరిచి కూర్చున్నాడు ఎలక్ట్రిసిటీ వేస్ట్ అని మీకు అనిపిస్తుంది వేస్ట్ కాదు ఎందుకంటే వాడికి కస్టమర్ వస్తాడు రోజు మొత్తం మీరు ఇద్దరు ముగ్గురో ఈ లోపల వాడు ఏదో ఎక్కడ రాసుకుంటూ ఉంటాడు అయితే టీవీ చూసుకుంటాడు ఇద్దరు ముగ్గుర కస్టమర్స్ వస్తారు ఆ రోజుకి ఆ బేరం చాలు ఇంత అంతకంటే ఎక్కువ ఒక్కర్లే సరిపడుతుంది కాబట్టి సందర్భాన్ని బట్లుంటుంది కనుక పురాణ దృష్టి దార్శనిక దృష్టి పురాణ దృష్టి ఎప్పుడు ఇన్ఫీరియర్గా ఉంటుంది దార్శనిక దృష్టి సుపీరియర్ దృష్టి అంచేతనే నేను ఎప్పుడు ఎవరు దేహత్యాగం చేసినా దేవుళ్ళు కలిసిపోయారు అనే అనే దర్శించడం అని ఆ భావన స్పాంటేనియస్గా అలా అనుకోవడం వీడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని నాకు అనిపించో ఎందుకంటే ఉపాదానం లోకి వెళ్ళిపోతూ ఉంటే ఈశ్వరుడు నుంచి వచ్చి ఈశ్వరుడు నిద్రపోయే ముందు కూడా నేను ఈశ్వ ఈశ్వరని ఈలోకి వచ్చేస్తున్నాను తీసుకో అని నిద్రపోవాలి అప్పుడు ఆ కారణ దృష్టి బాగా దృఢమవుతుంది కారణదృష్టి ఉండాలి కారణదృష్టి మోక్షాన్ని ఇస్తుంది కార్యదృష్టి బంధిస్తుంది చూడండి ఆయన ఎలా చెప్తారు ప్రత్య కార్యశ ప్రత్యమయ నా దృష్ట ప్రతి అంటే అభిముఖంగా కార్యము అలాగా నశిస్తూ ఉండగానే కారణం వైపు అభిముఖంగా ఉండి నశించేస్తుంది బంగ నగ ఆ కరిగిపోతూ ఉండగానే తన యొక్క రూపాన్ని ఆ బంగారంలో విలీనం చేసేస్తుంది ఎప్పుడూ కారణాభిముఖంగానే ఉంటుంది నగ మనం కూడా అలాగే ఉండాలి మనం కారణాభిముఖంగా కారణుడు ఈశ్వరుడు ఎప్పుడు ఈశ్వరాభిముఖంగా ఉండాలి సో అలా సరే దా దాని నుంచి వచ్చే గుణపాఠం ఉంది దాని నుంచి వచ్చే సందేశం బట్ ద పాయింట్ ఈజ్ ఇక్కడ ప్రత్యస్తం ఎంతి అనుంది కార్యము కారణములో ప్రత్యమయము చందుము అన్నప్పుడు ఈ ప్రత్యమయము అంటే అభిముఖముగా వెళ్ళి విలీనముట అనేది ఉపాదాన కారణమునకు మాత్రమే వర్తించును కాబట్టి ముల్లోకములకు ఉపాదాన కారణము పరబ్రహ్మ అని సాక్షాత్తుగా శృతి చెప్పినట్లయితే అదే తర్వాత సూత్రం ఆత్మకృతే పరిణామాత్ ఇక్కడ పరిణామ శబ్దాన్ని సాంఖ్యల యొక్క పరిణామవాదము అని భ్రమపడకూడదు ఎందుకంటే సాంఖ్యులది పరిణామవాదం అనేది ఒకటి ఉన్నది పరిణామవాదం అంటే ఇవన్నీ సూక్ష్మంగా ఉంటాయి తెలుసుకుంటే కష్టమేం కాదు ఇప్పుడు కారణము కార్యము ఉందండి కారణము సత్యమే కార్యము సత్యమే బంగారము సత్యమే ఆభరణము సత్యమే అనే పరిస్థితిలో ఆ బంగారము ఆభరణము ఎలా బంగారము కారణము ఆభరణము కార్యము ఆ కారణం కార్యంగా ఎలా మారింది ఆ మార్పుకి పరిణామము అనిపే ట్రాన్స్ఫర్మేషన్ అని ఇంగ్లీష్లో అనువాదం చేస్తారు కాబట్టి సాధారణంగా మీరు ఎక్కడైనా చూడండి ఇప్పుడు మట్టిలో విత్తనం వేసినప్పుడు ఆ మట్టి అభూతములు మట్టి ఉంటుంది నీరుంటుంది గాలి ఉంటుంది మట్టి నీరు గాలి వేడి వేడి ఉండాలి మొక్క వేడిగా ఉండకపోతే చచ్చిపోతుంది అమెరికాలో ఏం చేస్తారంటే మన వాళ్ళు మన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు చేయకుండా ఉంటే మంచిదేమో అని నేను అనుకుంటాను అంటే దృష్టిలో కొంత అల్పత్వం ఉండి ఆ విశాలత్వం లేకపోవడం చేత వచ్చే దోషమేమో నాకు అనిపిస్తుంది నేను ఎత్తిగా తింటే బాగుండదని చెప్పను ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు ఇక్కడి నుంచి మొక్కలు పట్టుకెళ్తారు వాళ్ళు అంటారు మీరు మొక్కలు పట్టుకురాకంటారు బాబు అగ్రికల్చరల్ ఎక్సరేని ఒకటి పెట్టు కూర్చుంటారు వాడు ఏం చేస్తాడంటే ప్రతీ బ్యాగ్ వాడు ఓపెన్ చేసి చూడ్డు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే జాగ్రత్తగా తులసి మల్లె అరటి ఇలాంటివన్నీ పట్టుకుపోతారు పోనీ సూషంలోనూ ఎక్కడో ఉన్నప్పుడు అక్కడ వెదర్కి అవి సరిపడతాయి కొంత ట్రాపికల్ వెదర్ ఉన్న సందర్భంలో బాగానే ఉంటుంది న్యూయార్క్లో తులసి మల్లె సర్వైవ్ అవ్వవు కోల్డ్ కంట్రీ ఇది మూడు మాసాలు మాత్రమే ఆ వెదరు దీనికి షూటబుల్గా మూల కొంతవరకు షూటబుల్గా ఉంటుంది తొమ్మిది మాసాలు చలికాలంగా ఉంటుంది ఆ బయట పెడితే ఈ మల్లె మొక్క తీగ చచ్చిపోతుంది మూడు మాసాలు ప్రకృతి మూడు నాలుగు మాసాలు ఐదు మాసాలు వేసుకోండి ఇంచుమించుగా నవంబర్లో లోపల పెట్టేస్తారు మళ్ళీ మే బయట పెట్టడానికి లేదు ఆరు మాసాలు దాకా ఆరేడు మాసాలు లోపల పెట్టుకోవాలి బయట చలి చచ్చిపోతాయి అంచేత మనం ఏం చేయాలి ఆర్టిఫిషియల్గా దాని ప్రకృతికి సహజంగా ఉన్నది పట్టుకుని మనం ఆరాధించుకోవాలి లేకపోతే దాన్ని మనం అందం కోసం పెట్టుకోవాలి ఆ లోకల్గా ఉండే మొక్క తీగో పెట్టుకోవాలి కానీ ఇక్కడి నుంచి మళ్ళీ ఎందుకు పట్టుకెళ్ళాలి కాబట్టి మళ్ళీ పట్టుకెళ్ళడం శుద్ధానవసరం ఇక్కడ మళ్ళీకి కరస్పాండింగ్ ఇవ్వ మొక్కలు ఉంటాయి పూల మొక్కలు తులసి పవిత్రము తులసికి ఆర్గ్యుమెంట్ పనికిరా ఇప్పుడు నేను చెప్పిన ఆర్గ్యుమెంట్ తులసికి పనికిరా తులసి పవిత్రము తులసి ఎక్కడ పవిత్రము ఇండియాలో పవిత్రం తులసి ఎక్కడ హ్యాపీగా బతుకుతుందో అక్కడ తులసి పవిత్రం మీకు ఉత్తరకాశీలో తులసి పవిత్రం కాదు ఎందుకంటే ఉత్తరకాశీలో తులసి సర్వైవ్ అవ్వదు గంగోత్రి వెళ్ళారనుకోండి అక్కడ తులసి పవిత్రంగా తులసి పవిత్రం కాదు అక్కడ గంగా రాళ్ళు అవి పవిత్రం కాబట్టి పవిత్రం అనేది ఉత్తర తులసియే పవిత్రము అని తులసిని గంగోత్రి మోసం పోయారనుకోండి అక్కడ దాన్ని కాపాడాలి అక్కడ కూడా నాలుగైదు మాసాలు సర్వైవ్ అవుతుంది ఆ తర్వాత సర్వైవ్ అవ్వదు ప్రాబ్లమ్స్ ఉంటాయి